చాలా మహత్తరమైనటువంటి యొక్క దిగులు పడిపోయిందట ఎందు అంటే ఇచ్చి త్రిలోక సౌందర్యవతికి తగినటువంటి యొక్క వదన యోగా అది సభ చేసి ఉంది చారు నాట పాడు ఉన్నాడే జ్యోతిష్ శాస్త్రం చేసినటువంటి ప్రభావం పడుతులు పూజి ఉత్సవెచ్చాడు రాజు ఉత్తమెచ్చాత ఉన్నాయూ doa le gata vala giteku adalu sangata mulalo naina na satya madano aade rajana ghamaniya detamudi othe rajana ghamaniya జ్యోతిశాస్త్రమునందు నాతో సుమానటువంటి వాడినే అటు ఆదు చేరినటువంటి వాడిను కోటు భవిష్యత్ గొప్ప మానవులు మొత్తం ఎవరితో కూడా చెప్పగలను అన్నాడు అంటే స్వామి నాకు ఒక సందేహం ఉన్నది ఏమిటంట నా యొక్క కుమార్తె నదే రుక్మి రుక్మిణి ఆదుకు భర్త మీ శాస్త్రమేమి మీ ప్రతిభ ఏమిటో తెలుసుకోవాలి చెప్పవలసిన ఆట చెబుతాట కానీ తన యొక్క శాస్త్రం చేత మకర వసనంత మహవాత్మజల చేతు సుందోక అంతిరులో గంగేజ పఠాన కౌసు పాసువల నుండి వసుదేవనల్లూ రసిక ముక్తుందు సర్వ విరాజివంతుడైన కృష్ణుందు వచ్చి నీ వెనుకుబట్టి కొలది కాలములో మగర వసంత మగవాత్సల గేటు సుందరు తులోకమంది కొంత జయంత వసంతాలు నుండి గడితురు వంటి యొక్క సౌందర్యం వాడు వ్యాపించినటువంటి వాడు బ్రహ్మేంద్రాలుగా ఉందండి కూడా అందరినీ కూడా పరిపాలించే యొక్క సర్వేత్రులు ఉన్నాడే శ్రీకృష్ణ దేవుడేనయ్యా యొక్క కుమార్తెకు హత అన్నాట అనే వరకు అందరూ సంతోషించారు భీష్ముడు మహదానందం చెప్పిపోయాడు ప్రజలవతూ కూడా సంతోషించారు గాని ఆ పెద్ద కుమారుడున్న ఆట రుక్మి వానికి మహత్తరమైనటువంటి మంట కలిగింది శ్రీకృష్ణుడు భర్త అనే వరకు ఏమిటండి బ్రాహ్మణుడా శ్రీకృష్ణుడు నా యొక్క చెల్లెలు భర్త If I love more than any love, don't want to satisfy one more thing in the side, don't జ్యోతిశాప్ అవుతూ కూడా నిర్మాణం చేశారట ఋషులు చేసి తప్పులు తిట్టుకుందాం కదా ఆయన వెళ్ళిదే వెళ్ళారట పార్వతీ అమ్మవారి అట్టి సమయంలో స్నానం చేస్తూ ఉందావాళ్ళి కూర్చున్నారు సాంబౌటన్నారు కదా ఎవయా కూర్చున్నారు అన్నారు ఏమీ లేదు అమ్మవారి లోపల స్నానం చేస్తూ ఉంది ఎట్లా తెలిసింది జ్యోతిష్ శాస్త్రం రాసిందే అదేనయ్యా అదే శాస్త్రం వారి అది చూపించుకుందాం అని చెప్పండి కరగా ఆ శాస్త్రం ప్రకారం చూస్తే ఇప్పుడు స్నానం చేస్తూ ఉంది వచ్చిందంట స్నానం చేసి వస్తే చెప్పారు ఈ విషయం కావచ్చు ఎట్లా ఉందని అరే అరే చేసే విషయం కూడా వెళ్ళి కలిగి అందట అంటే పాదవులు వెనబడి వేసారు తల్లి నీకే దిగుతూ బాగు చేసుకుందాం అని మేము వస్తే ఆ ఇంత చెక్స్తావా అంటే నా పోతూ ఫావుతూ ఉందట అయితే అవతూ పోతే పోవచ్చు కనుక ఎమ్మకు నీటి విఫలమ్మకుల పోమ్ము అసగిలా sanga gona tellanikude vallabugalana ey ella pudhenkata khavashulaku ella pudhenkata khavashulaku kallakolluna tellanikude vallabugalana పశువులు పశువులు కాసుకునే శ్రీకృష్ణుడు కయా అవి మహత్తరమైన ఎక్కలేశాడట Thank you. దేవేంద్రుడు రాళ్ళవాని గురించా అటూ ఉన్నాడు నవమేఘములు కమ్మేసి ఆ ప్రళయ సముద్ర సమయంలో వదిలే మేఘములట ఎప్పుడు కాది ఎప్పుడైతే వీళ్ళు పెట్టలేదు ఆ దేవేంద్రునికి చేయాలట కానీ స్వామి వీళ్ళని పరాభరించాలని వద్దన్నాడు ఎందుకు ఎందుకు ఎప్పటినుంచో ఉంది ఈ పర్వతం రవి కాదు దీనికి వెంటనే తింటది సంతోషిస్తుంది ఆ కానురాని దేవేంద్రుడు ఎందుకురా అవసరంగా గోవులకు బాగా తృప్తిగా మేతలు వేయండి పర్వతానికి పర్వతోభమానంగా అన్నం వ్రాసిపోసి ఒకసారి అర్పంచేయండి తింటదన్నట తిని మనకు సమీపంతో ఉంది ఇది ఏదైనా ఇస్తుంది అంటే సరే అన్నారు అని పర్వతోత్మనంగా పోసారట అన్నం పప్పు సమస్తమైనటువంటి యొక్క కూరలు ఈ పిండి వంటలు యాహ రెండు పర్వతం మాదిరిగా పోశారు పోసి తా అన్నారు నిషంలో అంతా కళ్ళు పూసుకోవాల్సిందన్నాడు పూసుకున్నారట ఆ పర్వతం మీదకి ఎక్కువ ఒక్కసారి ఆహ్వానించేశాడు చూడండి రా అన్నాడు ఎప్పుడు వాళ్ళ అందరినీ తినేసేది ఆ తనగా బలేచే అని సంతోషించారట చూశాడు దేవేంద్రుడు అరే అదే పెరుగులు పోల్ ఏ మరిగిపోయారు ఏటా ఇంకోత్సం చేసి నన్ను పూర్తి వీళ్ళు మరిగిపోయారు పెరుగు అయ్యాంటే భార్యకు వృద్ధయింది పనులు కనపడలా సరికాని చకారోహత్వం లేనిటువంటి నందు తిరస్కరించిన ఈ ఎక్కడ వేళ పని ఏమిటో చూద్దాం అనుకున్నాట అని ఆ మేఘములకి పుష్కలావర్తకుల యొక్క మేఘములట వచ్చి పట్టిణి అండి మీద పడితే పరాంధకాలమైపో అన్ని దిక్కులు ఒక్కొక్క రాయి పొడుతూ ఉంది రాళ్ళ వార ఎంత పలా చల్ పగిలిపోయి క్రిస్త క్రిస్త రత్స రథో అన్నారట అరే పిల్లవాడి మాటలు చెప్పిపోయావు చచ్చిపోయేటట్టున్నాం కనుక రక్షకోయ్యా ఇంకెవరు మాకు తిప్పుడు అరీ ఆ పుర్వతం ఉన్నరే గోవర్ధనం అట్లా మీటారం పోయింది రేచిందాన్ని పట్టాట వేల మీద పట్టాడు అట్లా పట్టి రమ్మనాట మొత్తం ఆహ్లమని తోలువి రండి మీ పశువులు గల్లు అంతా వచ్చి సాక్షిగా ఉన్నాడు దీని చిల్ల అంటే కొంతమంది అన్నారట ఈ రాళ్ళకి కొంతమంది దగ్గర కొంతమంది రుఖం రోజు వెచ్చించినా అక్కడ అదే అంటూ నాట రే బాలు తడు కొందని మహాపాలి ఈ శైలం భోని చక్రం పైబడ్డాడు పండగడ్డది వీడు ఏదైనా ఏడు సంవత్సరముల వయసు కలిగినటువంటి పిల్లవాడ పర్వతము మహాభాడు పాపలకు పడు అని భయపడుతూ ఉన్నారు అక్కడే ధర్మాచక్రంబడ్డ సప్తముల పర్వతములు సభుజములు కూడినటువంటి ధర్మాచక్రం ఉన్నది భూముల యావచ్చు కైలు పడ్డప్పటికీ నాకేల నాట అంటే ఉరే పడేసేవాడు అసలు ఆ పర్వసం ఎట్లా చెప్తాడు రాల్సలేదా అని ఒక్కసారి ప్రవేశించారు మొత్తం వంద మంది ఏడు అహోరత్నములు కూర్చాట ఏడు అహోరత్ములు ఎక్కడ పడుతూ ఉన్నాయో వాన పర్వతం కింద ఆ క్రిత కథల చేత పొద్దు పుట్టిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది అక్కడ నిమిషాలు మాదిరిగా గడిపింది సర్వేశ్వరుడు రొక్కకును అత ఏం కరువురుక ఆనందంగా వెళ్ళిపోయిందట ఏడు రోజుల రాత్రులు ఏడు పగలు ఎప్పుడు గడిచిందో ఎవరికీ తెలియదు చూశాడు అది ఏ శక్తిని ఏం గ్రహించాట ఎన్ని చెప్పినా లోకాధిపతి దేవేంద్రుడు కదా తెలుసుకున్నాడు అదే కొరపడమాట సర్వేశ్వరుడు రావాల్సింది నేను నిన్ను అలాగా ఇప్పుడు ఈ ప్రకారంగా అయిపోయారంటే నా యొక్క మోర్ఖానికి ఏ ఒ మేఘాల్ని ఒక్కసారి నేనొక మళ్ళీ చేశాడు తెల్లవారు ఎవరకు ఆ యొక్క సూర్యభగవాన్ వచ్చేశాడు అరే ఏ పర్వాలేదు అడదామని మొత్తం ఆవరకు కూడా ఈ రోజున ఏమైంది మంది తోలు వెళ్ళిపోయారా యావ దాంట్లో బాడేశాడు మళ్ళీ ఆ గర్థంలో గో పాలనాథూ మెల్ బుల్ భూడా చెప్పారట ఆ యశోతో చెప్పారట అమ్మా నీవు వాళ్ళ మన కృష్ణుడు మొన్ను తిన్నాడు ఆడి బాటే దప్పు పుట్టదు సాయంత్రానికి ఆది చెప్పారట ఆ బలరామస్వామిని ఆ తగ్గని పిల్లలు ఎవరు మంది చెప్పారు చేయబట్టుకుని నాయనా ఏటా మొన్ను తినే కర్మే నీకు మన ఇంటి ఎందు పదార్థం లేవచ్చు ఆ వారిగా ఉన్నాయి నీకు అంత ఇది చూస్తా అని అడుగుతూ ఉంటే తల్లి నేనంత పుచ్చివాడినా మొన్ను తినటానికి పిచ్చివాడినటమ్మా ఆ నాటుడు మొన్నేమన్నా ఉందేమో అంటే చూసింది ఏం కనబడుతూ ఉంది బ్రహ్మాండం లేవచ్చు కూడా వినబడుతూ ఉండట ఆ నోటి ఎందు సముద్రములు గ్రహములు ఇష్టం కానీ గ్రహములు దేవం దాని దేవతులు సమస్య యాహత్తు కనపడుతూ ఉంది తాను తన భర్త గోవులు ఆ రేపల్లె అంత కనపడుతూ ఉంది ఆలోక్యం ఏంటి కలయో వైష్ణవ అనుకుంటుందట ఏమిటా ఇది నాకేమైనా కళ నిద్ర లేదుగా విష్ణుమాయల సంకల్పాయోద అదే అసలు నేను యశోధన కాను అనుకుందట ఈ వాళ్ళ యొక్క ముఖమునందు సమస్తమైనటువంటి యొక్క బ్రహ్మాండము లావతూ కూడా కలుపుతోందే అరే ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి సరివేలు లేను అనుకుంటూ ఉందట చాలా దూరం వచ్చింది అని ఇక్కడ నవ్వునూడు సార్ ఈ మొత్తం అవుతూ కూడా అంతర్ధానం అయిపోయింది నాయనేమా ఆయనేమా ఆయన బరుక చెన్న నాడే కన్నమొన్నోన్న వచా వాలే కోట్ల జగములని ఊపిన మని కాదు గొలదాంగ అట్టాయే అంటే సరవే ఇష్టకారంగా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావని కొట్లాడుతూ ఉన్నారట ఓకరునట ఇద్దరు కూడా అంటే అంటాడు పదివదిలో విందుతుందా జనకు నియవు వంచలేక సాగవునుకుండా చే జనప్పటిచ్చి నీరు పెళ్లి నీవు నేట నిన్న కొలు ఎథబుగా ఎంతసేపు నుంచి పోస్తూ ఉన్నావు త్వరకాయలు తగ్గ చేస్తున్నావు అట్లాగే నీవు వక్కు లేవు కూడా వ్యర్థమైపోవాలి పుతున్నారే కల్లో నీ మాటలు విని వీరంతా చూపు పడిపోవాలి మధ్యనకు మంచెకి సాగ పంపుతున్నా ఇక మా తండ్ర నాడు ముసలవాడు నా వల్ల కాదని ఒక దాన్ని పెట్టి కూర్చోవాలి వారికిచ్చి పెళ్లి అసలు చూసుకో నా దెబ్బ నాకే శైలములు తల కిందుగా బడినా అంటున్నాడు ప్రతిజ్ఞ చేస్తున్నా తోడవయ్యా శైలమ్ము కల క్రిందుగా బడినా కనిపించిన చాలా చెప్పుముందిన సరస్వతాలు సిట్టినకా నందను సాడిగా సత్పల పర్వతములు తలకిందుగా పెట్టుకు చెప్పడిపోగాక చక్రం కని భూమండల రావత కుమ్మరిసారి మందిగా తినిపోతే తినిపో అదృహత్తుడు మంచి కనుక మాటగా అసలుగా అయిపోయిన అవి పోవుగాక సరస్వంతా సృష్టించిన సముద్రము వెళిపోతే పోవుగాక నిందుకు చంద్రులు గతులు గడిపితే తప్పుగాక ఈ కింద ఈ వరకు ఇంకో విధంగా నువ్వు నేను తని చేసుకున్నాగా ఇప్పుడు నీ పక్షాన ఉండి ఆ బ్రహ్మదేవుడు ఆ ముఖము నుండి సేవతాలు దిగితే దిద్దుగాక నేను ఆ వెన్నక నందనందనుడు తానేగా ఈకు నప్పిని సర్వేస్తులు ఉన్నారే శ్రీకృష్ణుడు వచ్చి తప్పుకుండా వాళ్ళకి చేసుకుంటాడయా దండములుగా జ్యోతిశాస్త్రమునందు ఈ విషయంలో అబద్ధం కనుక వచ్చినట్లయితే ఇరుగు దండం ఎద్దో వివిత్వం బ్రహ్మసూత్రం అంది దీనికి చెదము సభ ఎందు అట్టకపోవటము తెలిసిందట తెలిసి కోతను రాత్రి కూడా తండ్రి ఎక్క ఇంటికి వెళ్ళింది దగ్గరకు వెళ్ళి పక్కలు కూర్చుందట జనకానీ సభలో బల జనకానీ సభలో Ah, okay. great. Okay. If you no. already say that, you are not. Kanya nolakicca rupanya kanya tantitauyajau. Kanya nolakicca rupanya kanya tantitauyajau. venkata kesavarunnaguvennudina uppakonna venkata kesavarunnaguvennudina uppakonna sanjatamuna sari ట్లయితే సరే ఈ రోజుతో నువ్వు అందట అనే వరకు చండంతో నాట అమ్మా ఏంటి ముఠావు మహిళ జీవులకు తి నికి సరిపడని రీదే తాను పులకెల్ల నుల యోగ్యం వయనా పగలు చెతయో విధము ఇంకే తులకెల్లా నంగీకార మగుదీపవో అక్షిరోధిక భక్మైన దాడా సకల జీవులకు సుధాప్రావు నందనందనులో నందే మదగ్ర నందనులకునకు నటిక విరోధి అయ్యి కానబోషి కలిగనమ్మా అఖల జీవులకు ప్రాణాధారమైన పరిగందము